ప్రొద్దుకోక కువాది ప్రతివాదులగుచు వర గురు శిష్యుల్ వాదించిరనుచు ఒక సంవాదము కల్పిస్తే కలగా వదలక మొదటి నుంచి కనుడి వేదాంతేత్త ఏదే ది సవరి చుడిదే నా వదలాకా వినుడీ మొదటి నుంచి తొదవెళ్ళ కనుడీ మోదమున ప్రొద్దుపోక వాదప్రతివాదులబుచు వరగురు శిష్యుల్ వాదించిను ఒక సంవాదమును కల్పిస్తే కలగా వదలక వినుడి మొదటి నుంచి తుదవెళ్ళ కనుడి వేదాంతార్థాతీతవేత్తలు మీరిండు ఏదేది సవరించుడిదే నా విజ్ఞాపన వినుడి మొదటి నుంచి తుది కనుడి పదవిభజన